గర్భంలో ఉన్న గర్భస్థ శిశువు కూడా భావనామయ శరీరం అని గర్భోపనిషత్తు నిరూపిస్తుంది ఇట్టి భావనామయ శరీరమే దేహాంతర ప్రాప్తిని పొందుతోంది అని రూపిస్తుంది పునః దేహాన్ని సంపాదిస్తున్నది ఈ భావనామయ శరీరమే కాబట్టి నీ లక్ష్యం ముక్తి నీకు శాశ్వత దుఃఖరాహిత్యం పరమానంద ప్రాప్తి లక్ష్యమైతే నీవు జ్ఞాన యోగివి కావాలి స్వరూప జ్ఞాన నిష్ఠుడవు కావాలి అమనస్వాత్మ దుఃఖ ఏ మనసు చేతైతే ఏ భావనమయ శరీరం చేతైతే సుఖ దుఃఖాలనే ద్వంద్వములు నిరూపించబడుతున్నాయో పోషించబడుతున్నాయో అందించబడుతున్నాయో నిరూపించబడుతున్నాయో నిర్ణయింపజేయబడుతున్నాయో అట్టి భావనామయ శరీరాన్ని కాదను భావాతీతం అభావం సాక్షి సాక్ష్యతీతం సాక్షిరహితం ఈ నిర్ణయ క్రమాన్ని కైవల్య మార్గంలో పెద్దలను అనుసరించి పొందాలి చదవండి అప్రాణ అహం ప్రాణవాయువును శ్వాసగా పీల్చి జీవిస్తున్న వాడను కాదు శ్వాసకు నిశ్వాస వెంటనే తోసుకొని వస్తుంది వాయువును పీల్చి ప్రతికే ప్రాణి ఉచ్స నిశ్వాసాలలో డోలాయమానం అంటే ఆల్టర్నేట్ అవుతుంది ఇది నా స్వరూపం కాదు అక్కడికి ఇప్పుడు మానవులందరూ కూడా దేహమే నేనన్న ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అనుభవం ఏమిటి అంటే ప్రాణం లేకపోతే నేను లేను ఎవరైనా చూడండి దేహమే నేనన్న స్థితిలో ప్రాణాధారంగా జీవిస్తున్నారు ఆ ప్రాణోహ్యమనా అనేటటువంటి సూత్రాన్ని ఇక్కడ ప్రతిపాదించాడు అంటే అర్థం ఏమిటి ప్రాణం అంటే నీ ఉద్దేశంలో ఏంటి అంటే గాలి తీసుకోవడం గాలి పొందరా ఇంతే కదా ప్రాణం అంటే సరే గాలి తీసుకున్న వాడిని అలాగే ఉండమంటే ఉంటాడా ఉండడు ఓని వదిలేసిన అలాగే ఉండమంటే ఉంటాడా అంతకంటే ఉండడు అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ నువ్వు ప్రాణం కాదని తెలుసుకోవాలి అంటే ఓ రెండు చేయాలి ఏం చేయాలట గాలి తీసుకుని అలాగే ఉండు కొద్దిసేపు అలాగే ఉంటే నువ్వు ప్రాణం కాదని తెలిసిపోతుంది లేదా గాలి వదిలిపెట్టి కొద్దిసేపు అలాగా ఉండు అప్పుడు కూడా తెలిసిపోతుంది నువ్వు ప్రాణం కాదని ప్రాణం లేకపోతే ఈ దేహం నిలవదని రెండు తెలియాలి ఒకటేం తెలియాలి నేను ప్రాణం కాదని తెలియాలి ప్రాణం లేకపోతే దేహం నిలవదని తెలియాలి అప్పుడేమైపోయింది అన్నమయ కోశం ప్రాణమయ కోసం విడివిడిగా తెలిసిపోతాయి ఈ రెండింటినీ గుర్తిస్తున్న మనోమయ కోశం కూడా నేను కాదు ఆ మనోమయ కోశంలో జరుగుతున్నటువంటి వృత్తిలను వృత్తులను గమనిస్తున్న విజ్ఞానమయ కోశం కూడా నేను కాదు అట్టి విజ్ఞానమయ కోశంలో అంతర్నిహితమై ఉన్న సుఖ దుఃఖాది ద్వంద్వ సహిత ఆనంద సూత్రం కూడా నేను కాదు నేను సర్వద్వంద్వరహితుడను ఇది విరమించే పద్ధతి ఇలా జాగ్రత్తగా కేవల కుంభక మార్గంలో గనక ఎవరైనా గనక విరమిస్తే నిర్నిద్రుడగును నిద్ర అనే ఆనందమయ కోశాన్ని దాడతాడు అవస్థాత్రయాన్ని దాడతాడు తుర్యంలో ఉంటాడు జీవన్ముక్తుడవుతాడు కాబట్టి కేవల కుంభక మార్గాన్ని మానవులు తెలుసుకోవాలి దానికి ఏమని సూచనగా చెప్పడా ఆ ప్రాణ సాధకులందరూ తప్పక దేని మీద సాధించాలి పట్టు అంటే ప్రాణ మనస్సుల మీద కానీ ఎప్పటికేవి సాధీనపడవు భగవద్గీతలో అంటాడు ఏమండి మనోదుర్నిగ్రహం జలం ఈ మనసు చాలా చల చలించేటటువంటి మనసును పడడం చాలా కష్టం ఎంత కష్టమయ్యా వాయుని ఒక దగ్గర బంధించి ఉంచడం ఒక వాయువుని నా చేతులతో పట్టుకున్నాను అనడం ఎంత కష్టము ఈ ప్రాణాన్ని కానీ ఆ మనసుని కానీ శరీరంలో ఉండగా పట్టడం అనేది అంత అసాధ్యం అయితే ఆయన సరేనయ్యా కష్టమే ఎవరు కాదన్నారు ఎందుకని కోర్లు లేస్తూనే మొదలుపెట్టి రాత్రి నిద్రపోయే వరకు కాకరకాయలు తినాలా వంకాయలు తినాలా మీరకాయలు తినాలా పొట్లకాయలు తినాలా ఎగిరేవి తినాలా పాకేవి తినాలా అక్కడికి పరిగెట్టాలా ఇక్కడికి పరిగెట్టాలా అది చెయ్యాలా ఇది చెయ్యాలా అలా ఉండాలా ఇలా ఉండాలా ఇలాంటి భావన పరంపరతో కొట్టుకుపోతున్నావు కదా నువ్వు ఇట్టి భావన పరంపరతో కొట్టుకుపోయేటటువంటి నిన్ను అర్జెంటుగా ఏమవుకుంటున్నావు నువ్వు సాక్షివని సాక్షి అతీతమని తెలుసుకోవా అలా ఉండవాయా అంటో మరి ఎలా చేయమంటారండి ఓ అభ్యాసం వైరాగ్యం ఈ రెండు ఉపయోగించు ఎక్కడెక్కడైతే భావన పరంపరతోనూ కొట్టుకుపోతున్నావో అక్కడ వైరాగ్యాన్ని వాడు ఎక్కడెక్కడైతే భావాతీత